ప్రదర్శన సిస్టర్స్ కి అందరికీ ప్రేసరాడండి దేవుని నామాలకి మహిమ కలిగినాక ఈ ఆరాధన పూర్వించిన మీ అందరికీ శుభాన్ని వందనాలండి నామంలో పూర్వించిన అందరికీ సమాధానం కలుగునుక ఇది నామంతై దేవుడు తన కుక్కలు బదులుపరిచి సాయంకాలం ముందు ఆయన స్థుతించి ఆరాధించేటప్పుడు ఆయన స్వరం వేయటకు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవునికి స్థుతి చెల్లించాము దేవుని నామాలకి మహిమ కలుగునుక స్టార్టింగ్ ప్రార్థన చేస్తారు ప్రార్థన చేసుకుందాం కృపా సత్య సంపూర్ణమైన ఏసయ సకల ఆశీర్వాదంలో కారణభూతులమైన నా తండ్రి నీకు గొప్ప నామంకు ప్రభ నెండి మహిమ కలుగునగాక ఈ సాయంత్రకాల సమయం అందు ప్రభ మీరిచ్చిన యొక్క సమయం కొరక మీకు వందనాలు చెల్లిస్తున్నాం పరిశుద్ధుడవు పరిశుద్ధుడవు పరిశుద్ధుడవు నా తండ్రి కెరూబుల సెరుబుల స్థుతి గానముల మధ్య ఆసీనుడు నా తండ్రి నీకు వందనాలయ్య ప్రభా నతండి మా యొక్క ప్రతి ప్రార్థన విజ్ఞాపనలు దేవుడవు మాకు సమీపంగా ఉండే దేవుడవు మా మధ్యలో దిగి దేవుడవు మీకే వందనాలు చెల్లిస్తున్నాం మా హృదయాలలో ప్రభా మీరు దేవాలయంను కట్టుకొని ఉన్నారు ప్రభా మీకు పరిశుద్ధ ఆత్మ కొరకే వందనాలు చెల్లిస్తున్నాం పరిశుద్ధుడు అయిన ప్రతి ఒక్క బిడ్డను మీరు పరుచుద్ధ ఆత్మ చేత అభిషేకించండి ప్రతి ఒక్కరిని అగ్ని జ్వాల నిలబెట్టండి నాయన మా చుట్టూ ప్రభానతండి కంచగా వేసి ప్రభానతండి మీకు కృపల మమలు భద్రపరిచిన మా జీవితంలో ఏసయ్యా మీరు చేసిన ప్రతి మేలులను బట్టి భద్రతను బట్టి రక్షణను బట్టి ప్రభా వందనాలు చెల్లిస్తున్నాము మా పోషకుడవు మా రక్షకుడవు మా విమోచకుడవు నీకు వందనాలు నా తండ్రి ప్రభా దవళ్ళ సింహాసనాసీనుడా నీకే వందనాలు వందనాలు ప్రభానతండి నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం మహిమగల మీకు నామములు ప్రభ నా తండి మా మధ్యలో ప్రభ ఉంచినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం ఈ సాయంత్రకాల సమయం వచ్చిన ప్రత్యేక బిడ్డను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభ రానైన బిడ్డల కొరకై కూడా ప్రభ ప్రార్థిస్తున్నాం అనేకులను ప్రభ నడిపించండి ఆయన వాక్యపు వెలుగులో ప్రభ మా యొక్క జీవితాలను సరి చేసుకునేటకు మాకు సమయం కొరకై నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభ మీ వాక్కు చేత మాతో మాట్లాడండి మమ్మల్ని దర్శించండి మమ్మల్ని ప్రభ నా మాలో ఉన్నటువంటి మష్టును మలినంను తీసి వేసి మా బలహీనతలు ఎందు మమ్మల్ని బలపరచు దేవుడు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభనతని యొక్క గొప్ప కొరకే వేలాది వేల వందనాలు స్థుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా ఈ సాయంత్రకాల సమయం ముందు ప్రభ మరి పాటల ద్వారా ప్రార్థన ద్వారా వాక్యం ద్వారా సాక్ష్యంల ద్వారా మీ యొక్క నామములకే మహిమ కలుగునగాక ప్రభ వాక్యం ఎతనైనా బిడని మీరు దర్శించండి అభిషేకించండి ప్రభ మీ మాటలు మాకు తెలియచేయండినైనా ప్రతి ఒక్కరి హృదయం వెలిగించండి ఏసఐనా చెప్పబడుతున్న వాక్యం బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ సమస్త ఘనత మహిమ ప్రభావంలు ఏసయ మీ యొక్క పరిషద నామములకే చెల్లించుకుంటున్నాం తండ్రి థ్యాంక్ యూ సిస్టర్ ప్రేజ్ ద లాడ్ థ్యాంక్ యూ సిస్టర్ మీ పాట పాడాలి అందరికీ ప్రేజ్లాడ్ మనం పాట పాడుకున్నాము ప్రేమా ఎంతో మహానియము ఆకాశ పర్వత ముల కన్న గోపాది ఆకాశ తారా పర్వతసముద్రా ముల కన్న గోపాదీ ీసు ప్రేమా గమ్యానందే హృదయామునిందేను ప్రభుని కార్యములూ ఆగమ్యానందమే ఆగమ్యానందే హృదయామునిందేను कार्यूलू गंभीरमैना भी प्रातीय सायंत्रूलु स्तुति की योग्यमु प्रातीय सायंत्रूल स्तुति की योग्य ओ प्रेमा यो महानीयमू आकाशता पर्वतमुद्र मुल कन्गोपदी आकाशता पर्वतमुद्र मुल कन्नगोपदी ओए सुनी प्रेमा సంకాట సమయములో సాగాకున్నాము దయచూపు మామీదా అని నేను మొరపెట్టగా సంకాట సమయములో సాగాకున్నాము దయచూపు నా అని నేను మొర పెట్టగా వింటి నీవి నా మురకు ముందే తోడాను నంటివి వింటి నా మురకు ముందే తోడా నంటివి తోడావి ఓయే సునీ మహానియమూ ఆకాశ తార పర్వత సముద్ర మూల కన్న గోపాధి ఆకాశ తార పర్వతసముద్రూలకన్న గోపాధి ఓ సునీ ప్రేమా మరణాంధారం పూ లోయా సంచరించిన నిరంతరమేసూ నాదూ కపారీ అయి మరణాంధకారం పూ లోయాన్ని సంచరించిన నిరంతరమేసు నాదూ కపారీ అయి కరమునిచీ నన్ను గాయోచు నడుపు కరుణాగల ప్రభు కరుమునిచి నన్ను గాయొు నడుపు కరుణాగల ప్రభు కరుణాగల ప్రభు పోయేసు ప్రేమా ఎంతో మహానియము आकाश तार पर्वत समूद्र मुलोपदि आकाश तार पर्वत समूद्र मुल कोपदि ओ ये सु प्रेमा कुदालिनी भयपड़ नीन చీక బయలు లో పారుండజీయును కొదువాలి నీ ఉన్నా భయపడను నేనెప్పుడు పచీక బయలులో పారుండజీయోను భోజన జలములతో తృప్తి పరచు చు నాతో నుండు భోజన జలములతో తృప్తి పరచు చు నాతో నాతో నుండు ఓ ఓయేసు నీ ప్రేమా ఎంతో మహానియము ఆకాశ తార పర్వతసముద్రా ములకీ ఆకాశ తారా పర్వతసముద్రా ములకీ ఓయే సునీ ప్రేమా దూనిగృహమూల సాతిదను సంపూర్ణ హృదయముతో సాదా భజించేదను దేవుని గృహములో సాదా స్తుంచెదను సంపూర్ణ హృదయముతో సాదా భజించిదను స్థుతి ప్రశంసయోగ్యుడేసూ హల్లే లుమిన్ స్తి ప్రశంసయోగ్యుడేసూ ఓ అల్లే యామిన్ ప్రేమా ఎంతో మహానియము ార పర్వత సముద్ర మూల కన్న గోపాధి ఆకాశ తార పర్వత సముద్ర మూల కన్న గోపాది ఓయేసు ప్రేమా అల్లియా థ్యాంక్ అక్క అందరికీ ప్రైజ్ లాంక్ యూ వెరీ మచ్ మరి మధ్యలోకి రూపస్ గద్దర్ గారు వాక్యం షేర్ చేశారు రూపస్ గారు ప్రేజర్ ఆర్ మీ వాక్యం షేర్ చేయండి రేజర్ సిస్టర్ దేవుడు ఇంత మంచి అవకాశం దేవునికి కృతజ్ఞతలు తెలిపిస్తారు ప్రార్థన చేసుకున్నాం చిన్న ప్రార్థన పరిశుద్ధమైన దేవాని పాదం కొందనాలు సూత్ర సూత్రం తండ్రి ఏసయ్యా నీకు ఎంతో వంద నాలుగు ప్రభా పొద్దు నుంచి ఇప్పుడు కాపాడినందుకు నీకు వందనల్ తండ్రి ప్రభ భయంకరమైన సమయంలో కూడా మమ్మల్ని కాపాడుతూ నీకు వందన తండ్రి నేనేసే ప్రభా నేనేసే వర్షం లో కూడా నీకు వందన్న తండ్రి ప్రభా మరి నేనేసే ప్రభా ఇన్ని రోజుల నుంచిగా నేను వేసే వాక్యం ధ్యానించుకుంటున్నాం తండ్రి ప్రభ ఇది ఆగకుండా నేను వేసే ప్రభ సువార్త కొనసాగుతున్న తండ్రి ప్రభ ఒకరికొకరు నేర్చుకుంటున్నాం పంచుకుంటున్నాం వాక్యాలు దాన్ని దాన్ని బట్టి నీకు కొందనాలు కృతజ్ఞతలు తెలుసుకోదాం తండ్రి ప్రభా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అదేవిధంగా ప్రభా పొద్దు నుంచి ఒకరి వరకు పాపలు చేసినా క్షమించమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా మరి వాక్యం చెప్పబోతుండగా ప్రభా సొంత జ్ఞానం తలంచకుండా నేను ఎస్ ప్రభా నీ జ్ఞానం దయచేసి ప్రభా నీ వాక్యం ప్రకటించటకు నాకు ధైర్యం దయచేయండి కృప దయచేయండి ప్రేమ దయచేయండి ప్రభా ఎస్య ప్రభా ఈ జ్ఞానం దయచేయమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా ఎస్య మరి వాక్యం చెప్తుండగా ప్రభా అందరూ శ్రద్ధగా విని నేను చెప్తుంది దాంట్లో నేను నేర్చుకొని ముందు కొనసాగాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాం తండ్రి ప్రభా మరి యొక్క వాక్యం ద్వారా మమ్మల్ని వాక్యం ద్వారా మాతో మాట్లాడండి మాకు కావాల్సినవన్నీ నేను ప్రభా టీచింగ్స్ అనుకూలంగా ఉంద సాయం చేసామని కోరుకుంటున్నాం తని మరి నేను ఎసే వాక్యం చెప్పబోతుండగా మీ కృపా దయచేస్తారని ఏసుక్రీస్తున్న మమ్మల్ని అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి ఆమ్మెన్ అందరికీ ప్రభు పేర శుభవందనములు దేవుని పేరే బ్రదర్ సిస్టర్స్ ప్రేజ్ ద లాడ్ ఈరోజు నేను చెప్పబోయే వాక్యం అంశం ఏంటంటే ఒక బైబుల్ నుంచి ఒక చిన్న పుస్తకం కోసం జఫన్యా గ్రంథం కోసం నేను పొద్దున్న బైక్ మీద వెళ్ళేటప్పుడు అనుకున్నానమాట లాస్ట్ టైం ఆమోస్ కోసం కొంచెం ధ్యానించి చెప్పగలిగినాను జఫన్యా కోసం సండే స్కూల్లో నేర్చుకున్నది ఏమైతే నేర్చుకున్నానో అది మీ ముంగడ తెలియపరచాలనుకుంటున్నాం నేను ఏమైతే నేర్చుకున్నాను సండే స్కూల్లో అక్కడ బయట బైబిల్ స్టడీలో నేర్చుకున్నాను అది మీకు తెలియపరచాలని అనుకుంటున్నాం అయితే జఫన్యా గ్రంథం చూడండి బైబిల్ ఒక చిన్న గ్రంథం అనమాట మూడు వచనాలే అందులో ఉన్న మూడు వచనాలే అయితే చూడండి ఆ మూ ఈ చాప్టర్ లో ప్రతి ఒక్క చాప్టర్ హెడ్డింగ్స్ ఉన్నాయి అనమాట ప్రతి ఒక్క చాప్టర్ కి హెడ్డింగ్స్ ఉన్నాయి నా నా ఇంగ్లీష్ బైబుల్లో దీనికి ఇంట్రడక్షన్ చదువుకు అంటే ఇంట్రడక్షన్ ఉంటుంది చదువుకున్న వాక్యం బట్టి దాని కింద రెఫరెన్స్ ఉంటుంది అంటే దాని తగిన వాక్యాలకు రెఫరెన్స్ ఉంటుందన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ దేవుడు దేవుడు చేయాలని మేలుడ పోస్తాము అది ఇంకా ఇంకెక్కడైనా వాచనంలో ఇంకెక్కడ వాక్యంలో అంటే ఇంకొక చాప్టర్ లో ఇంకొక న్యూ టెస్టిమెంట్ లో కానీ ఓల్డ్ టెస్టిమెంట్ లో కానీ రాయబడుతుంది అయితే ఈ జఫన్యా గ్రంథం చూడండి జఫన్యా జఫన్యా అంటే ఈ ఎందుకు దేవుడు బయలుపరిచినాడు దేవుడు జఫన్యాని ఎందుకు ఎంచుకున్నాడు ఎక్కడి నుంచి ఆయన ఎక్కడి నుంచి వచ్చినాడు అని మనం చూ ఎందుకంటే జఫన్యాతో మాట్లాడి దేవుడు ఏ విధంగా మాట్లాడిండో తర్వాతకి దేవుడి చిన్న వాగ్దానం ఏంటిది ఇవన్నీ మనము వివరంగా చూసుకుంటాం అనమాట అయితే చూడండి ద బుక్ ఆఫ్ జఫన్యా aide the prophet jephaniah priest in a later part of 7th century i think book 635 nunchi 621 bc lo rayabadina book anamata ee book jephaniah rayabadina ki udaharana eyindante uh jephania grantham okar modatavadhyayam modate vachana anamata chudandi this is the message that the lord gave to jephania andike ఈ బుక్ అతని చేత రాయబడింది ఇతను ఒక అంటే ఎక్కడి నుంచి వచ్చిండు అంటే ఒక ఫస్ట్ వచ్చినప్పుడు చెప్తుంది ఈ బుక్ ఇంట్రొడక్షన్ ఏంటంటే చూడండి మూడు పార్ట్లు త్రీ పార్ట్స్ గా డివైడ్ అయింది మొదటిది వచ్చేసి ద డే ఆఫ్ లార్డ్ జడ్జ్మెంట్ మొదటి వచ్చేసి మొదటి భాగం వచ్చేసి ద డే ఆఫ్ లార్డ్ జడ్జిమెంట్ అంటే యుహోవ దినము అని గుర్తించబడుతుంది దేవుడు ఏ విధంగా మనిషిని సృష్టిని ఎట్లా క్రియేట్ చేసిండో దానికి వ్యతిరేకంగా వెళ్ళినందుకు దేవుడు ఏ విధంగా తీర్పు తీర్చబోతున్నాడో దానికోసం రాయబడిందనమాట ఇంకొకటి రెండో భాగం ఏంటంటే ద డోమ్ ఆఫ్ ఇజ్రాయెల్ నేబర్స్ అంటే ఆ చుట్టుపక్క జెరుసలము ఇజ్రాయల్ పక్కన చుట్టు కంట్రీస్ కోసం కూడా ఇక్కడ రాయబడింది అనమాట మూడో మూడవ భాగం ఏంటంటే జెరుసలెం రిడెంషన్ అండ్ రిపెంటెన్స్ నువ్వు పశ్చాత్తంతో వచ్చినందుకు నీకేమి తగ్గదు నీకేం కావ నీకు ఏమి లభించును అనేసి రాయబడుతుంది అనమాట ఈ మూడు భాగాలు మనం గుర్తుపెట్టుకోవాలి ఇందులోకి మూడు చాప్టర్లకి కొన్ని కొన్ని వచనాలు మాత్రం మనం ధ్యానించ మనం ధ్యానించబోతున్నాము నాకు ఎవరైనా తెలుగులో చదవండి సహాయం చేయండి తెలుగులో చదవండి చూడండి ఈ జఫన్య గ్రంథము అతనే రాసిన రాయబడింది కాబట్టి అతనే రాసింది కాబట్టి జఫన్యా వన్ వన్ ఓరణ తెలుగులో చదవండి మీకు అర్థం అవుతుంది ఈ బుక్ దేవుడు జఫనేతో ఏ విధంగా రాయబడిందో ఎందుకు రాయబడిందో రెండు వచనం కూడా చదవండి ఒకసారి జఫనే గ్రంథము ఒకటో అధ్యాయం ఒకటో వచనం యోధారాజగు ఆమోను కుమారుడైనయా జనములలో హిజ్కియాకు పుట్టిన అమర్యా కుమారుడకు గెదల్యాకు జనమైన ఊషీ కుమారుడకు జఫన్యాకు ప్రత్యక్షమైన యహోవ వాక్కు ఏమీయూ విడవకుండా భూమి మీద ఉన్న సమస్తమును నేను ఊడ్చివేసేదను ఇదే యహోవ వాక్కు థ్యాంక్ బ్రదర్ చూడండి ఎందుకంటే ఈ బుక్ నా పైబుల్ ఏముందంటే దిస్ ఇస్ అెసేజ్ దట్ ద లాడ్ గేవ్ టు జఫన్యా డ్యూరింగ్ ద టైం ఆఫ్ టైం ఆఫ్ ఏ విధంగా అంటే ఇతను జఫన్ జఫన్య ఏంటంటే ఒక రాయల్ అంటే కింగ్ హెజ్కే గ్రే గ్రేట్ గ్రాండ్ సన్ అనమాట అయితే అక్కడి నుంచి అంటే రాయల్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాడు మొదటి ఇంకా జఫన్యా అనే ప్రవక్తకుడు ప్రవక్త ఆయన ప్రాఫిట్ అనమాట అతను చెప్పే మాటలు విధానము అందరూ వినాల్సింది వినాల్సిందే అంటే దేవుడు ఎక్కడి నుంచి అయినా ఏర్పరచుకున్న కుటుంబాలు వేరే కావచ్చు కానీ చిన్న కుటుంబమైనా పెద్ద కుటుంబమే కానీ దేవుడు ఏర్పరచుకున్న విధానం చూడండి ఎందుకంటే ఆ టైంలో భయంకరమైన రాజులు భయంకరమైన ఏంటంటే కల్చర్ భయంకరమైన ఏమంటే పాటింపులు మనం మనం సృష్టించుకున్న పాటింపులు అనమాట మనం తెచ్చుకున్న పాటింపులు అలవాట్లు భయంకరంగా ఉన్నాయి కాబట్టి ఆ రోజుల్లో దేవుడు హెచ్చరిస్తున్నాడు ఎందుకంటే ఈ యొక్క మొదటి భాగ్యము అంటే మొదటి the day of lord judgments and in the concept of them was that the bava moon i should indeed the day of lord judgment and japan in the kata yohoa dinamo yohoa dinaman in the chapter number children the lord said i am going to destroy everything on earth all human beings and animals birds and fish i will bring about the downfall of the wicked i will destroy all mankind and no survivor will be left the lord have spoken children ఇదే మనకు ఇక్కడ రిఫరెన్స్ కనబడుతుందంటే మనకు నోహాపు కాలపులో టైం ఆ సమయంలో సేమ్ వాక్యము అక్కడ మనకు రిపీట్ అవుతుందన్నమాట ఎందుకంటే చూడండి దేవుడు దేవునికి ఎందుకు కోపము చెప్పండి మన మీద దేవునికి కోపం ఎందుకు అంటే చూడండి దేవుడు సృష్టించిన విధానము మర్చిపోయి సృష్టికర్తను మర్చిపోయి క్రియ అంటే క్రియేటర్ మర్చిపోయి క్రియేషన్స్ కోసం మనం ఆలోచించి మనం నిర్ణయాలు బట్టి మనం మార్ మార్పును బట్టి మనం నిర్ణయించుకుంటున్నాం దేవుని మర్చిపోయి సూర్య చంద్రులను నమస్కరిస్తూ మనం ఇష్టమైన జీవిస్తూ ఇట్లాంటి ఆ టైం ఆ టైంలో దేవునికి కోపం ఎందుకు వచ్చిందంటే అరే నేను సృష్టించిన పక్కకు పెట్టి వీళ్ళు వీళ్ళు సొంతగా జ్ఞానంతో వీళ్ళు పూజించుకుంటున్నారు సూర్య చంద్రులను పూజిస్తున్నారు చెట్టును పూజిస్తున్నారు మనుషులను పూజిస్తున్నారు రాజును పూజిస్తున్నారు నన్ను మర్చిపోయి అంటే సృష్టికర్తనే మర్చిపోయి వివిధ వివిధాలన్నీ అన్నిటినీ వీళ్ళు సొంత నిర్ణయాలతోటి నిర్ణయం తీసుకుంటున్నారు కాబట్టి దేవుడు ఏం ఏం చేసిందంటే జఫిన చెప్తున్నాడు అనమాట చూడండి నేను ఎంటైర్ మొత్తం మొత్తాన్ని నేను నాశనం చేయబోతున్నాను వాళ్ళకి హెచ్చరించు సరిగా చెప్పు నువ్వు అనేసి జఫినతో మాట్లాడుతున్నామట దేవుడు ఇంకా చూడండి నాలుగో వచ్చరం చదవను బ్రదర్ ఒకసారి నమస్తారా మిద్దెల మీద ఎక్కి ఆకాశ సమూహములకు మృక్కు వారిని యహోవా పేరును బట్టియు బయలు దేవత తమకు రాజను బయలు దేవత తమకు రాజాను దాని నామమును బట్టియు మృక్కి ప్రమాణము చేయువారిని నేను నిర్మూలము చేసేదను చూడండి మనం క్లియర్ గా చూడండి ఈ నాలుగో వచ్చిన ఏంటంటే దేవుడు అన్య దేవత అన్య దేవతలకు ఈ ఇప్పుడుంటే అన్యులంటే తెలు వాళ్ళకు తెలియదు చూడండి దేవుని ప్రజలే వీళ్ళు దేవుని ప్రజలే వాళ్ళ సొంత జ్ఞానముతోటి వాళ్ళు క్రియేట్ చేసుకున్న భూమి ఆకాశంను బయలు దేవతను పూజిస్తున్నారు అనమాట అందుకు దేవునికి కోపం వచ్చింది ఇక్కడ ఎందుకు నాశనం చేస్తున్నాడంటే నువ్వు ఇష్టానంగా సరిగా జీవిస్తున్నావు కాబట్టి దేవుని చెప్పే విధానం నువ్వు నడుచుకుంటలే కాబట్టి నీ ఇష్టం వచ్చినట్టు జీవిస్తూ సూర్యుని దేవుణ్ణి అంటున్నావు చంద్రుని దేవుణ్ణి అంటును దాన్ని మొక్కుతున్నాం కానీ దేవుడు ఏమంటున్నాంటే ఆయన సూర్యుడు చంద్రుడు నీకు వెలుగునిస్తే అవి మాత్రమే నీకు వెలుగు వెలుగునిస్తే నీకు దారి చూపి దానికి మాత్రమే అది ఎవరు చేసారు దేవుడు చేశారు ఇన్ ద బిగినింగ్ ద కార్ క్రియేటెడ్ ఏమైనా వాక్యం ఉంది కదా దేవుడు చేసిన విధానాన్ని నువ్వు మర్చిపోయి అన్ని తెలిసి కూడా వీళ్ళు రాజు చెప్పిన విషయాలకు రాజు చెప్పిన విషయాలకు వాళ్ళు వాళ్ళు సొంతంగా రూల్స్ తెచ్చుకొని మనుషులే సొంతంగా రూల్స్ తెచ్చుకొని ఇష్ట అంటే ఇష్టంగా జీవించి పూజిస్తున్నారన్నమాట అయితే చూడండి దీనికి తగ్గట్టుగా నేను మీకు ఇంకొకటి ఇంకొక వాక్యం చూపిస్తా నా అంటే నా బైబుల్లో ప్రాబుల్ టెక్స్ట్ అని అంటే దీనికి తగ్గినట్టుగా వాక్యము రెండో రాజులు ఇరవై ఒకటే అధ్యయము ఐదు రెండో రాజులు ఇరవై ఒకటే అధ్యయము ఐదు ఆరు చదివితే మనకు క్లియర్ గా కనబడుతుంది ఒకసారి చదువు మరియు యహోవా మందిరమునుకున్న రెండు సాలల్లో ఆకాశ సమూహములకు అతడు బలిపీఠములను కట్టించను అతడు తన కుమారుణ్ణి అగ్నిగుండము దాటించి జ్యోతిష్యమును శకునములను వాడుక చేసి యక్షిణీగాండ్రతోను సోదగాండ్రతోను సాంగత్యము చేశను ఈ ప్రకారము అతడు యుహోవా దృష్టికి బహుగా చెడుతనమును జరిగించు ఆయనకు కోపము పుట్టించెను దానిక ముందు రెండో వచనం చదువు రెండో వచనం అతడు యహోవా దృష్టికి చెడుతనమును జరిగించు ఇస్రాయేలీల ఎదుట నిలవకుండా యహోవా వెళ్ళగొట్టిన జనములు చేసినట్లు హేయక్రియలు చేయచూ వచ్చను చూడండి ఈ ఈ దీనికి తగ్గట్టు చూడండి అక్కడి నుంచి స్టార్ట్ అయ్యమాట ఏ రాజు అయితే మనకు క్లియర్ పేరు మంచి మొదటి వదనం మొదటి వచనం కూడా చదవండి రాజు పేరు మీకు క్లియర్ తెలియబడుతుంది ఒకటి రెండు ఒకటి మొదటి వచనం కూడా చదవండి మనస్సే ఏలనారంభించినప్పుడు పన్నెండేళ్ల వాడై ఎరిసలేములో యాభై ఐదు సంవత్సరములు ఏలిను అతని తల్లి పేరు హెప్సీబ చూడండి థ్యాంక్ యూ అతడు ఏ కింగ్ ఏ కింగ్ అయితే చూడండి మనిషే రాజు అయిన కింగ్ దేవుని మర్చిపోయి ఇతడు ఏం చేసిండే అన్య దేవుతులు సొంతంగా క్రియేట్ చేసుకొని చూడండి బైబుల్ జ్ఞానము ఎక్కడి నుంచి అంటే వీళ్ళు కాప్ ఎక్కడ ఈ బుక్నంతా వేరే అంటే వేరే మతస్థులు కాపీ కొట్టేసి అక్కడ నుంచి అంటే జ్యోతిషము ప్లస్ బ్లాక్ మ్యాజిక్ పీపుల్స్ ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయంటే బైబిల్ నుంచి వాళ్ళు నేర్చుకొని వాళ్ళ పుస్తకాలు వేరేగా రాచుకున్నారు అంటే వేరే విధంగా వేరే విధంగా మార్ త్రాన్స్లేషన్ చేసుకున్నాం అనమాట అయితే చూడండి దేవుని మనిషే రాజు దేవుని మర్చిపోయి ఏ విధంగా అయితే ఉన్నాడో చూడండి సూర్యచంద్రు జ్యోతిష్యము ఇవన్నిటినీ ఆ కాలంలో పాటి ఆ అక్కడి స్టార్ట్ అయింది అనమాట ఇది మొత్తం దేవునికి విపరీతమైన కోపము నేను నన్ను సృష్టికర్తను మర్చిపోయి మీరు క్రియేషన్స్ కోసము పూజిస్తున్నారే అని దేవుడు బాధ బాధపడిండు సేమ్ నోహపు కాలపు కూడా దేవుడు మస్తు కోపంలో ఉన్నాడు అంటే కోపం అంటే చాలా యాంగ్రీగా ఉన్నాడు నేను చెప్పిన ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు ఇష్టం వచ్చినట్టు అందుకే ఒకసారి దేవుడు సృష్టి మొత్తాన్ని నాశనం చేసిండు ఇంకొకసారి జరగకూడదు దేవుడు హెచ్చరిస్తున్నాడు అనమాట అందు ఇవి ఇప్పుడు నేను చెప్పిన వాక్యాలు ఏంటంటే ఇవన్నీ ఫ్యూచర్ లో జరుగుతాయి ఇంకొకసారి దేవుడు లోకాన్ని అంతా తుడిపించబోతున్నాడు అంటే మొత్తం నాశనం చేస్తు నాశనం చేయబోతున్నాడు అనేసి వాళ్ళకి హెచ్చరిస్తున్నాడు అనమాట చూడండి అయితే మనకు హెచ్చరిక అనేది మనము ఆదికాలంలో చూసినాము నోవ కాలంలో చూసినాము ఇప్పుడు జఫిన గ్రంథంలో చూస్తున్నాము ఇంకొకటి హెచ్చరిక ఎక్కడ భయంకర హెచ్చరిక ఎక్కడ అంటే నినేవ్య పఠనం కూడా హెచ్చరికలో ఉంది అయితే చూడండి ఆ పఠం కూడా దేవుడు నాశనం చేస్తున్నాడు కానీ చివరికి కాపాడిండు ఎట్లా కాపాడినడు ప్రార్థన ఉపవాస ప్రార్థన వల్ల రాజు ప్రజలకు హెచ్చరించినడు ఉపవాస ప్రార్థన చేస్తే దేవుని యొక్క ఉగ్రత మన నుంచి తప్పించుకోవచ్చు అనేసి అందుకే రెండవ అధ్యయము నా దగ్గర ఏం చెప్తున్నట్టే రెండవ భాగము గాడ్ ఎ పీల్ ఆఫ్ రిపెంటెన్స్ అంటే ఎ పీల్ ఆఫ్ రిపెంటెన్స్ అంటే కోర్టులో మనం ఒక పీల్ ఆఫ్ అపీల్ చేస్తాం ఇది నాది అది నాదని నన్ను క్షమించు ఫర్గీవ్ అనేసి పీల్ వేస్తాం అటువంటి జఫినా గ్రంథం ఏం చేసినట్టు జఫినా ప్రవర్తన ఏం చేసినట్టే దేవుని దేవుని ఎదుట పీల్ వేసినట్టు దెవ క్షమించండి వీళ్ళకి ఛాన్స్ ఇవ్వండి అనేది పీల్ ఆఫ్ రొపీనియన్స్ తో మాట్లాడిన అనమాట రెండో గ్రంథం రెండో రెండో వచ్చిన నుంచి మనం చూసుకోవచ్చు అయితే ఇక్కడ మనం మొట్టమొదటిగా చూసుకుందంటే ఇక్కడ జర్షలెం పేరు రాయబడింది యూధా ప్రాంతము పేరు రాయబడింది ఆ ఇద్దరికే డిస్ట్రాయ్ అయినట్టు కాదు దేవుడు ఏం చెప్తున్నా అంటే ఎంటైర్ వరల్డ్ రెండో వచ్చినము స్పష్టంగా స్పష్టంగా ఉందన్నమాట చూడండి ఒకటి పద్నాలుగు డెఫినెట్ గ్రంథము ఒకటి పద్నాలుగో వచ్చినం చూడండి ద గ్రేట్ డే ఆఫ్ ద లార్డ్ ఈజ్ నియర్ వెరీ నియర్ ఈజ్ కమింగ్ ఫాస్ట్ That will be a bitter day for even that soldiers will cry out in despair. The <laughs> day of Lord Judgment is the day of the Lord Judgment. The day of the Lord Judgment is the day of the Lord Judgment. The day of the Lord Judgment is the day of the Lord Judgment. Jehovah Maha Dinamu Samipa Mayenu Jehovah Dinamu Samipa Mayenu అతి శీఘ్రముగా వచ్చుచున్నది ఆలకించుడి యుహోవా దినము వచ్చుచున్నది పరాక్రమశాలురు మహారోదనము చేయుదురు చూడండి దేవుని యొక్క దినము త్వరగా వచ్చుచున్నది అది జ్ఞాపకం చేస్తున్నాడనమాట దేవుడు ఎవరికి చెప్పిన గ్రంథం వాళ్ళ చెప్పు నువ్వు వాళ్ళను హెచ్చరించు ఇది నా రోజు నా రోజు నేను ఏమైనా చేయగలుగుతాను అనేసి దేవుని వాక్యము స్పష్టంగా క్లియర్ గా పలుకుతుందనమాట అయితే చూడండి ఇప్పుడు మనము దేవుడు సృష్టించిన చంద్రు చంద్రులు ఆక నక్షత్రాలు ఉన్నాయి కదా అవి మనకు చూపించే దానికి వెలుగు చూపించే మన స్టడీ కోసం దాన్ని దాన్ని దేవుడు పూజించమని చెప్పలే ఎందుకంటే బైబిల్లో క్లియర్ గా రాయబడింది వాటిని పూజించకూడకూడదు అనేసి బైబిల్లో క్లియర్గా దానికి సజెస్ట్ వాక్యం ఏంటంటే ద్వితీయోపదేశ కాండము నాలుగవ వచ్చినము పంతొమ్మిదవ వచ్చినము డిటరానమీ ఫోర్త్ చాప్టర్ నైన్టీన్త్ వర్స్ అనమాట చూడండి దానికి సంబంధించినది నేను ఏదైతే చేయను అంటే ఏదైతే చేయొద్దు మీరు దాన్నే చేస్తున్నారు దాన్ని మొక్క మొక్కకూడదు అనేసి దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది బ్రదర్ ఒకసారి చదవండి సూర్యచంద్ర నక్షత్రములైన ఆకాశ సైన్యమును చూచి మరలు కొల్పబడి నీ దేవుడైన యుహోవ సర్వాకాశము క్రిందనున్న సమస్త ప్రజల కొరకు పంచిపెట్టిన వాటిని నమస్కరి పంచి పెట్టిన వాటికి నమస్కరించి వాటిని పూజింపకుండానట్లు మీరు బహుజాగ్రత్త పడుడి చూడండి అయితే అక్కడ మనిషి తప్పు అంటే అక్కడ మన పూర్వీకులు చేసిన తప్పు ఇది దేవుని మర్చిపోయి సూర్య చంద్రాకర్ష దేవుళ్ళు అనుకున్నారనమాట వాళ్ళు సొంతంగా క్రియేట్ చేసుకున్నారు బయలు దేవత ఆ సూర్య సూర్య భగవానుడు చంద్రుడు దేవత దేవుడు అనిసి వాళ్ళు క్రియేట్ చేసుకున్నారు కాబట్టి వాక్యం స్పష్టంగా ఏం చెప్తుందంటే బహుజాగ్రత్తగా పడుడి దేని నమస్కరించక అంటే దేనిని మ్రొక్కకూడదు చెట్టు అయినా పుట్టైనా ఏదైనా సరే మొక్కకూడదు అనేసి క్లియర్ స్పష్టంగా వాక్యం సెలవిస్తుంది అది నేను మీకు ఉపయోగించడానికి నేను తయారు చేసిన నేను సూర్యుడు అంటే వెలిగిస్తాడు పొద్దున పూట చంద్రుడు అంటే రాత్రిలో మీరు పొద్దునంతయ్యూ వేడిలో ఉండి రాత్రిలో చల్లగా ఉండడానికి దేవుడు తయారు చేసిన విధానం చూడండి పొద్దున మీరు చీకట్లో మనము చూడలేం కదా కరెంటు పోతే ఏమవుతుంది కళ్ళు లైట్ వేస్తేనే మనం కళ్ళు కను అందుకే దేవుని యొక్క సృష్టి చూడండి పొద్దున కావాల్సిన సూర్యుడు చూసుకుంటాడు చికట్లో ఉన్నప్పుడు చంద్రుడు చూసుకుంటాం దాని వెళ్ళుకన్నా మనము బయట లేకుండా నడకున్నాం బయట వెళ్తుంటాం అనమాట దాన్ని వెళ్తున్న చూసి ఆ విధంగా మీరు ఉపయోగించగల కానీ వాటిని మీరు పూజిస్తున్నారు కాబట్టి నాకు బహువా కోపంగా ఉన్నదనేసి దేవుడు ప్ర అక్కడున్న ఎంట అంటే జర్శనం చూడ ప్రజల మీద బహు బహు కోపంగా ఉన్నా అనేసి దేవుని యొక్క వాక్యం చదివారు చూడండి ఎటువంటి అయినా సరే ఒకవేళ దేవుని నమ్మి మనము పిచ్చి చేసినట్లయితే దేవుడు నీ యొక్క ఏది కాపాడదు కాపాడలేదు దానికి కావాల్సింది ఒకటి రిపెంటెన్స్ ఒకటే చేసిన తప్పును ఒప్పుకొని దేవుని దగ్గర పచ్చ దగ్గరికి వస్తే ఖచ్చితంగా దేవుడు దానికి సమాధానము పరిష్కారము చూపెడతా అన్నమాట ఇంకోటి అందులోనే బ్రదర్ జఫనియా గ్రంథము ఒకటి పద్దెనిమిది చదవండి ఎయిటీన్ వర్డ్స్ యుహోవా ఉగ్రత దినమున తమ వెండి బంగారములు వారిని తప్పింపలేకపోవను రోసాగ్ని చేత భూమి అంతయు దహింపబడును హఠాత్తుగా ఆయన భూ నివాసులందరినీ సర్వనాశనము చేయబోచున్నాడు చూడండి థ్యాంక్ యూ చూడండి వన్ డే వెన్ ద లాడ్ షోస్ ఈస్ నాట్ ఈవెన్ ఆల్ దే సిల్వర్ అండ్ గోల్డ్ విల్ సేవ్ దేమ్ ఎవరైనా సరే వాడు ఎంత గొప్పవారైనా సరే ఎవరైనా సరే అలా బంగారము వెండి బంగారము వాళ్ళని కాపాడలేదు ఏదైనా సరే ఎవ్రీథింగ్ నాట్ అంటే ఏదైనా సరే ఏ వస్తువు అయినా సరే నిన్ను కాపాడలేదు నీ బంగ్లా కానీ నీ డబ్బే కానీ నీ బంగారమే కానీ నీ వెండి కానీ నీ సిల్వర్ కానీ ఏదీ నిన్ను కాపాడలేదు ఒకటే ఒకటి కాపాడుతుంది దేవుని విశ్వసించి రక్షించుకొని బాప్తిని తీసుకొని దేవుని పట్ల ఒబే ఒబే ఉంటే నువ్వు ఖచ్చితంగా తప్పించబడతావు అది కూడా నేను వాక్యం ఉంది చెప్తా నువ్వు ఏది ఏ విధంగా తప్పించబడతావో అది కూడా ఉంది రెండే రెండు మనకు గుణాలు కావాలి అందులో ఏంటంటే నువ్వు ఏ విధంగా అయితే తప్పించబడతావో చెప్తాను జఫనే గ్రంథము రెండో అధ్యాయం ఒకటి మూడు చదవం బ్రదర్ మీకు రెండే రెండు గుణాలు కావాలి ఆ గుణాల వల్ల మీరు ఏ విధంగా తప్పించబడతారో దేవుని యొక్క వాక్యం మనకు సెలివిస్తుంది చూడండి ఎంత తప్పు చేసినా ఎంత పాపం చేసినా మీకు ఏది కాపాడలేదు కాకపోతే ఈ రెండు విషయాలు మిమ్మల్ని కాపాడుతున్నా అనేసి వాక్యం సెలివిస్తుంది జఫనే గ్రంథము రెండో ఉదయం ఒకటి మూడు నుంచి మూడు వరకు చదువు సిగ్గుమాలిన జనులార రండి పొట్టు గాలికి ఎగురునట్లు సమయము గతించుచున్నది విధి నిర్ణయము కాకమునుపే యహోవా కోపాగ్ని మీదకి రాకమునుపే మిమ్మను శిక్షించుటకై యహోవా ఉగ్రత దినము రాకమునిపే కూడిరండి దేశములో సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించు సమస్త దీనులార యహోవాను వెదకుడి మీరు వెదకి వినయము గలవారై నీతిని అనుసరించిన ఎడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడుదురు చూడండి లాస్ట్ వచనం ఏముంది చూడండి లాస్ట్ చదవరు వచ్చనం చదవండి దేశంలో సాత్వికులై ఆయన న్యాయ అనుసరించుచు సమస్త దీనులార యహోవాను వెదకుడి మీరు వెదకి వినయము గలవారై నీతిని అనుసరించిన ఎడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడుదురు థ్యాంక్ బ్రదర్ చూడండి జఫన్య వాళ్ళ రాజులకు ఎట్లా ఎట్లా దేవుణ్ణి ఒక సిగ్గుపడిన జనులారా అంటున్నాడు అది ఎంత పెద్ద వారైనా సరే ఎంత చిన్న వారైనా సరే ఖచ్చితంగా హెచ్చరిస్తున్నాడు చూడండి మీకు రెండే రెండు గుణములు కావాలి స్వాత్వం దీనత్వము నీతి అంబుల్ అండ్ రైచస్నస్ ఈ రెండు క్లియర్ గా రాయబడింది మీకు కావాల్సిన ఏంటంటే రెండే రెండు అంబుల్ అండ్ రైచస్నస్ కావాలి దీనత్వము నీతి దీని నిన్ను అనుసరించి పాటిస్తే దేవుడు నిన్ను కాపాడుతానని చెప్తున్నాడు వాక్యం క్లియర్గా సర్విస్తుంది ఈ రెండే రెండు కావాలి ఎందుకంటే అంబుల్నెస్ అనేది మీకు దీనత్వము ఏ పట్ల ఏ విధంగా చూపించాలో ఎవరి పట్ల చూపించాలో దీనత్వం దేవుడు నీ పట్ల చూపించినా లేదు దీనత్వం అది నీకు ఉండాలి నీతి నీతి న్యాయవంతుడిగా దేవుడు నీ పట్ల ఉండాలి అవునా కాదు ఈ రెండు నీకు కలిగి ఉంటే దేవుడు ఖచ్చితంగా కాపాడుతున్నాడు చూడండి ఇంగ్లీష్ బైబుల్లో క్లియర్గా రాసు ఏ విండ్ విండ్ అంటే ఏది నిన్ను కాపాడలేదు నేను ఖచ్చితంగా నాశనం చేస్తానంటే నాశనం చేస్తాను ఖచ్చితంగా కాపాడతానంటే ఖచ్చితంగా ఇది ఇదే యోహో వాక్ అని క్లియర్గా రాయబడుతున్నది చూడండి టర్న్ టు ద లాడ్ ఆల్ యువర్ హంబుల్ పీపుల్ ఆఫ్ ద ల్యాండ్ హూ హొబే కమాండ్స్ డూ వాట్ ఈజ్ రైట్ అండ్ హంబుల్ యువర్ సెల్ఫ్ బిఫోర్ ద లాడ్ పర్ హ్యాబ్స్ యువర్ ఎస్కే ఆన్ ద డే వెన్ ద లాడ్ షోస్ ఈజ్ యాంగర్ చూడండి క్లియర్ గా మూడవ వచ్చిన మేము రాసిందంటే నువ్వు దీనత్వము తోటి కలిగి దేవుని యొక్క ఆజ్ఞలు పాటించుకొని ముందుకు నడుస్తే దేవుని యొక్క ఉగ్రత దినము రోజు నువ్వు తప్పించబడతావు ద డే వెన్ ద లాడ్ షోస్ ఇస్ యాంగర్ అంటే దేవుని యొక్క ఉగ్రత చూపించ చూపించినప్పుడు నువ్వు రెండు పాటించినప్పుడైతే ఖచ్చితంగా దేవుడు నిన్ను దేవుని యొక్క పనిష్మెంట్ నుంచి తప్పించబడుతున్న వాక్యం సెలవిస్తుంది కాబట్టి మనం కూడా జాగ్రత్తగా కలిగి ఉండాలే ఒకవేళ మనం ఈ ఈ రెండు లేకపోతే మనం దేవుని యొక్క పనిష్మెంట్కు ఖచ్చితంగా ఖచ్చితంగా దేవుని యొక్క పనిష్మెంట్ మన మీద ఉంటుంది ఎందుకంటే నేను చెప్పిన విని దేవునికి ఎక్కడ కోపం వచ్చిందంటే నేను క్రియేటర్ని మీరు క్రియేషన్స్ నమ్ముకుంటున్నారు నన్ను నమ్ముకు నమ్ముకుంటలేరు అందుకు అక్కడ కోపం వచ్చింది అయితే దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుంది అంటే చూడండి ఏది ఏదైనా సరే నేను మీ మంచు కోసమే ఆలోచిస్తాను దేవునికి కోపం దేవును అందరినీ అంటే నశింప చేయడానికి ఇష్టం లేదు దేవుడు మళ్ళా రీస్టోర్ చేస్తానంటే వాక్యం సెలవిస్తుంది ఈ మూడు ఈ జపిన గ్రంథం మూడు పుస్తకాల్లో దేవుని ఉగ్రత రాయబడింది దేవుడు మళ్ళీ నీకు రిపెంటెన్స్ అయ్యి వచ్చిన తర్వాత నేను ఏ విధంగా కాపాడుతుడో రాయబడింది దాని తర్వాతకి ఉగ్రత దినం ఈ విధంగా కాపాడుతున్నో రాయబడింది అంటే దేవుని యొక్క పనిష్మెంట్ నుంచి తప్పించుకోబడాలనేసి యొక్క పుస్తకము మనకు తెలియపరుస్తుందన్నమాట చూడండి జఫన్య గ్రంథము ఒకటి చదవండి ఒకసారి ఒకటే అధ్యయం పది అని ఆ దినము ఉగ్రత దినము శ్రమయు ఉపద్రవమును మహా నాశనమును కమ్ము దినము అంధకారమును గాఢాంధకారమును కమ్ము దినము మేఘములను గాఢాంధకారమును కమ్ము దినము చూడండి ఆ దినం ఎట్లుంది అంటే భయంకరమైన దినము ఇప్పుడే మనము ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆఫీస్ నుంచి ఇక్కడికి వస్తుంటే మొత్తం అయిపోయింది ఫుల్ వర్షం పడుతుంది ఇక్కడికి రాగానే ఈ మలక్పేర్ దాటిన తర్వాత రాగానే ఫుల్ వర్షం భయంకరమైన వర్షం పడుతుంది ప్రార్థన చేసుకున్న సార్ నాది దేవ నా ఈరోజు వాక్యం ఉంది నన్ను అంటే క్షేమం ఇంటికి చేర్చు దేవాక్యం నేను ధ్యానించిన వాక్యాన్ని దీవి అంటే మర్చిపోకుండా కరెక్ట్ మంచిగా ధ్యానించి నాకు తెలిసిన వాక్యము నేను ఇతరులకు చెప్పే చెప్పేట అని అనుకుంటూ నేను వస్తున్నామట అక్కడి నుంచి అక్కడ ఒక వర్షం తగ్గిపోయింది హలేలుయా మళ్ళా మిదాని నుంచి మా ఇంటి వరకు మళ్ళా స్టార్ట్ అయింది ఫుల్ వర్షం ఎందుకంటే చూడండి నాకు టైం ఈ రోజు నేను నాకు నిన్న అంటే ఎందుకంటే మాకు మాది అకౌంట్స్ డిపార్ట్స్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ కాబట్టి మాకు ఆడిట్స్ ఉంటాయి ఈ టైంలో వాళ్ళకు మాకు టైమ్స్ ఇచ్చారన్నమాట అంటే ఈ రోజు కూడా ఉండే కానీ నేను ముందే పర్మిషన్ తీసుకున్నమాట ఎందుకంటే నేను ముందే నా సిక్స్త్ రోజు వాక్యం కాబట్టి నేను ఏ విధంగా త్వరగా వాక్యం ప్రిపేర్ అయ్యి ఆఫీస్ లో ప్రిపేర్ అయ్యి ఫ్రీ టైంలో ప్రిపేర్ అయ్యి జెఫినేట్ గ్రంథం కొంచెం కొన్ని పాయింట్స్ రాసుకొని దాన్ని మీకు తెలియబరుస్తున్నా అనమాట అట్లా దేవుడు నాకు ఆ విధంగా సాయం చేసింది కానీ నేను అంటే రెయిన్కోట్ ఉన్నది క్షేమంగా ధైర్యంగా వచ్చేసిన నేను ఎటువంటి ఇబ్బంది లేకుండా వచ్చిన మీతో వాక్యం పంచుకోతున్నా అంటే దేవుని యొక్క కృప ప్రేమ అంటే సాతాను ఎట్లా అటాక్ చేస్తాడంటే వీళ్ళు చెప్పొద్దు టైంకి అందకూడదు ఈ యొక్క డే ఫెయిల్ కావాలనేసి ప్రయత్నం చేస్తాడు కానీ దేవుడు అట్లా కాదు ఖచ్చితంగా ఈ యొక్క ప్రార్థన సమయము ఈ యొక్క ప్రార్థన ఖచ్చితంగా జరిపించబడాలి అనేసి జరుగుతూ జరగాలి అనేసి దేవుని యొక్క నిర్ణయం కాబట్టి దేవుని యొక్క నిర్ణయాన్ని ఎవరు మార్చలేరు నువ్వైనా నేనైనా అది ఎవరైనా అపాద అపవాదై సరే అలేలుయా దేవుని యొక్క నిర్ణయం తీసుకున్నంటే ఎవరు మార్చలేరు అది అది చెప్పబోతున్నారు దేవుని యొక్క నిర్ణయం కఠినంగా ఉంటాయి కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే రాబోయే దినాలు చాలా చెడ్డగా ఉన్నాయి ఇక్కడే కాదు బయట ప్రపంచం చెడ్డగా ఉన్నది ఒక దేశం మీద ఒక దేశం వారు జరుగు జరు జరుగుతుంటాయి ఇప్పటికి ఇంకా రష్యా యుక్రెయిన్ వారు జరుగుతుంది ఇజ్రాయెల్ అక్కడ పాలిస్తీన్ వార్ జరుగుతుంది అక్కడ చిన్న చిన్న ప్రాంతాల పారు ఇండియా పాకిస్తాన్ వార్ జరుగుతుంది అట్లాంటి సమయంలో దేవుడు మనం కాపాడుతూ ఇప్పుడు ఈ వాక్యం వింటున్నాం అంటే దేవుని యొక్క కృప నీ పట్ల నా పట్ల ఉంది కాబట్టి మనం సంతోషంగా ఉంటున్నాం కానీ అక్కడ అక్కడ ఉన్న ప్రాంతాల్లో అక్కడ ఉన్న దేవుని యొక్క బిడ్డలు ఏ విధంగా ఉన్నారో వాళ్ళ కోసం మనం ప్రార్థించాలి ఎందుకంటే దేవుని యొక్క దేవుడు అపవాదికి అప్పగిచ్చినప్పుడు ఇవన్నీ నాశనము చేయడానికి బహుగా ప్రయత్నం చేస్తుంటాడు అనమాట బహుగా ప్రయత్నం చేస్తుంటాడు వానికి తోచినంత తోచిన చేసి మనుషులందరినీ ఎగ్గొడుతుంటాడు ఎందుకంటే ఒకవేళ వీరు మారితే నా రాజ్యాన్ని కూల్చేస్తారు మనుషులందరినీ మార్చేస్తారు ఆ విధంగా తయారు చేస్తాయి ఆ విధంగా తయారు కాకుండా ఏం చేస్తే ఏదో ఒక ప్లాన్ వేసుకొని ఈ విధంగా వెళ్తుంటాడు అనమాట అయితే చూడండి దానికి తగ్గినట్టుగా వాక్యము నా బైబుల్ రిఫరెన్స్ లో ఏముందంటే మత్ సువార్త ఇరవై నాలుగవ ఉద్యాయము ఇరవై తొమ్మిదో సువార్త ఇరవై నాలుగవ ఉదయం ఇరవై తొమ్మిదో వచ్చినాం ఆ దినమున శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును చంద్రుడు కాంతినీయుడు ఆకాశము నుండి నక్షత్రములు రాలును. ఆకాశమందలి శక్తులు కదిలింపబడును థ్యాంక్ యూ ప్రజ చూడండి నువ్వు పూజించిన సూర్యుడు చంద్రుడు చీకటిగా అయిపోతాయంట అంటే వాళ్ళకు తెలియదు పాపం అంటే అన్యులకు ఈ వాక్యాలు ఏం తెలియదు అంటే ఎవరికి శ్రమ మొత్తము దేవుణ్ణి నమ్ముకున్న ప్రజలు అంటే దేవుణ్ణి నమ్ముకున్న ప్రజలు దేవుని దృష్టి తొలగిపోయిన వారు అంటే రాజును ఆ కాలపులో రాజుకి భయపడేవారు ఈ రాజు చెప్పకపోతే ఎట్లా చేస్తాడు ఆ భయముతో వీళ్ళు ఈ విధంగా చేసేవారు అనమాట అదే వీళ్ళు ఇప్పుడంటే మనకు ఫ్రీడమ్ ఉంది కాబట్టి మనకు మంచి ఏదో చేయడదో మనకు తెలుసు కాబట్టి మనం మనం ఇచ్చ అంటే మనము మనకు తెలిసిపోతుంది మనలో దేవుని ఆత్మ ఉన్నప్పుడు మంచి చెడు మనకు చెప్తుంటుంది అది ఇది మంచి ఇది చెడు అని కాబట్టి ఆ టైంలో వాళ్ళు రాజుకు భయపడవు ఇతరులకు భయపడవు కానీ వాళ్ళు చేసేవారు దేవుని నమ్మి దేవుని తెలుసుకున్నాం ఎందుకంటే అన్నిలకి ఇవన్నీ ఏం తెలియదు వాళ్ళకి శిక్ష అయితే కాదు ఇవి ఎవరికి శిక్ష దేవుని తెలుసుకున్న ప్రజలు దేవుని ఎందుకు వారికి తెలిసి కూడా తాపు తప్పు పనిచేసే వారికి శిక్ష అనమాట చూడండి నువ్వు నమ్మిన చంద్రుడు లైట్ ఇవ్వడు సూర్యుడు లైట్ ఇవ్వడు అనే వాక్యం క్లియర్ తేటగా చెప్తున్నది అయితే మనము ఒకటి రెండో భాగ్యంలో మనం చూసుకుందాం అంత అయిపోయింది అంత మంచిగా ఉంది మూడవది ఏంటంటే రిడెంషన్ అండ్ రిపెంటెన్స్ రిడెంషము అంటే దేవుడు ఏమి చేస్తున్నంటే నువ్వు నమ్మి నా దగ్గరికి వస్తే నేను నేను కాపాడతా ఈ యొక్క ని ఎన్ని చేస్తా అనేసి క్లియర్గా ఉన్నది చూడండి జెఫినేట్ గ్రంథము మూడవ దేమో ఒకటే వచనం బ్రదర్ చదవండి ఒకటే వచనం ముస్కరమైనది భ్రతమైనది అన్యాయం చేయనదగు పట్టణమునకు శ్రమండ్ దేవుని మాట ఆలకించదు శిక్షకు లోబడదు యుహోవ ఎందు ఉంచదు దాన్ని దేవుని వద్దకు రాదు దాని దేవుని వద్దకు రాదు చూడండి ఎటువంటి నేషన్స్ ఎటువంటి కంట్రీస్ అంటే దేవునికి తొలగిపోయిన వారు వాళ్ళకి శిక్ష ఖచ్చితంగా దేవుడు నాశనం చేస్తాను మొత్తం వాక్యం ఎక్కడ వరకు జఫన్ ఒకటి నుంచి ఎక్కడ వరకు అంటే జఫన్ ఒకటి అధ్యాయం నుంచి మూడో మూడో అధ్యాయం వరకు పదమూడు వరకు దేవుడు కోపంగా మాట్లాడిన విధానం దాని తర్వాత మీరు రిపెండెన్స్ అయి వచ్చిన తర్వాతకి పద్నాలుగు నుంచి ఇరవై వచనం వరకు దేవుడు మీకు అంటే అండగా ఉంటూ సెలవిస్తున్నాడు అనమాట ఒకసారి పద్నాలుగు నుంచి పదిహేను చదువుకు సియోను నివాసులార ఉత్సాహ ధ్వని చేయుడి ఇస్రాయలులార జయ్వని చేయుడి ఎరుషలేము నివాసులార పూర్ణ హృదయముతో సంతోషించి గంతులు వేయుడి తాను మీకు విధించిన శిక్షను యుహోవా కొట్టివేసి ఉన్నాడు మీ శత్రువులను ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు ఇస్రాయేలుకు రాజైన యుహోవా మీ మధ్య ఉన్నాడు ఇక మీదట మీకు అపాయము సంభవింపదు చూడండి దేవుడి ఒక వాక్యం సరివిస్తుంది ను ఒకవేళ నిజంగా నువ్వు తప్పులు తెలుసుకొని రిపెంటెన్స్ అయ్యి మనస్ఫూర్తిగా పశ్చాత దేవునికి దేవుడికి వస్తే ఈ వాక్యము నీకు వర్తిస్తుంది ఖచ్చితంగా వర్తిస్తుంది దేవుడు ఏం చెప్తున్నా అంటే నా దగ్గరకు వచ్చిన వారిని ఎన్నడూ నేను చేయను ఎంకరేజ్ నేను కాపాడుతా వాళ్ళని చూడండి పదిహేడు వచ్చినా కూడా ద లాడ్ యాఫ్ గాడ్ ఈజ్ విత్ యూ ఇస్ పవర్ గివ్స్ యూ విక్టరీ ద లాడ్ విల్ టేక్ డిలైట్ ఇన్ యూ అండ్ ఇస్ లవ్ హీ విల్ గివ్ యూ న్యూ లైఫ్ పదిహేడు వచ్చినాం చదవండి ఒకసారి చదువుతున్నా నీ దేవుడైన యహోవా నీ మధ్య ఉన్నాడు ఆయన శక్తిమంతుడు ఆయన మిమ్మల్ని రక్షించును ఆయన బహు ఆనందముతో నీ అందు సంతోషించును నీ అందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ అందలి సంతోషము చేత ఆయన హర్షించును చూడండి దేవునికి ఎటువంటి మన సత్వం తెలుసా రిపెంటెన్స్ అన్న మనస్వత్వం కావాలి పాపశమం ప్లుపుకొని దేవుని దగ్గరికి వచ్చంటే ఈ వాక్యము నీకు వర్తిస్తుంది నీకే కాదు మనందరికీ వర్తిస్తుంది ఎందుకంటే మనం దినదినము తప్పులు చేస్తాం ఒప్పుకుంటాం కానీ దేవుని తెలియని ప్రజలు ఎంతోమంది ఉన్నారు వాళ్ళు చంద్రుని పుట్టను రాలను మొక్కుతున్నారు ఒకవేళ నువ్వు చెప్పకపోతే నీది తప్పు ఎందుకంటే నువ్వు దేవు నిజమైన దేవుని తెలుసుకొని పక్కవారికి చెప్పకపోతే చాలా తప్పు దేవుడు ఒక ఖచ్చితంగా అడుగుతాడు నువ్వు నా కోసం నువ్వేం చేసినావు అంటే మనం ఏం చెప్పలేకపోతే దానికి మనం ఏం సమాధానమిస్తాం చెప్పండి నేను నిన్ను కాపాడినా మంచి ఉద్యోగంలో పెట్టినా నేను రోజు ప్రొటెక్ట్ చేస్తున్నా చూడండి మన వాక్యాల ద్వారా అందరూ ఈ సోషల్ మీడియాలో వింటూ ఉంటారో అని చేస్తుంటారు కదా ఇద్దరు ముగ్గురికి తలుగుతుంది ఎందుకంటే నిజమైన దేవుడు వాళ్ళకి తెలియ తెలియదు కాబట్టి వాళ్ళకి తెలియపరచాలి ప్రేమరూపంగా చెప్పాలి ఈ జఫన్య గ్రంథము హెచ్చరికతో చెప్పినడు చూడండి కొంతమంది ప్రేమతో చెప్తారు కొంతమంది హెచ్చరిక చెప్తారు జపని గ్రంథము భయపడలేదు జపని ప్రవక్త భయపడలేదు రాజులకు కూడా రాజులకు రాజులకు కూడా హెచ్చరించి చెప్పిండు సిగ్గుపడే జనులారా మీరు దేవుణ్ణి అందు ఇట్లా చేస్తున్నారనేసి ఆ కాలను అంత భయంకరంగా చెప్పినాడంటే ఆ పాపం ఎట్లాంటిదో చూడండి ఇప్పుడు కూడా నడుస్తున్నది అట్టేసేమ్ సూర్యచంద్రులను విగ్రహారాధన చేస్తున్నాం ఐరన్ జ్యోతిషము బ్లాక్ మ్యాజిక్స్ ఇవన్నీ ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి కాబట్టి అవన్నీ తొలగిపోవాలంటే దేవుని యొక్క వాక్యమే మనకు దారి చూపిస్తుంది దేవుని ప్రార్థన దేవుని వాక్యము మనకు దారి చూపిస్తుంది అనమాట ఎందుకంటే కంక్లూజన్ ఏం చెప్తున్నట్టే నేను జఫిన గ్రంథం మూడు పదిహేడు వచ్చినాం క్లియర్ గా చెప్తుంది లార్డ్ ఆఫ్ ఇస్ విత్ యూ ఈజ్ పవర్ గివ్స్ యూ విక్టరీ దేవుని చేత మనం విశ్వసించి అతని కమెంట్స్ ఉపయోగించి ముందుకు వెళ్తే ఖచ్చితంగా నీకు మంచి మార్గము ఖచ్చితంగా జడ్జిమెంట్ ఏ రోజును కాపాడబడతావు అని వాక్యం ఇందాక మనం చూసుకున్నాం ప్రతిదీ ఏదైనా సరే చూడండి రాబోయే దినంలో ఎంటైర్ వరల్డ్ ఆ కాలంలో జర్సిలేమైన రాయబడింది యువదైన ప్రాంతం రాయబడింది మీకు భయంకరమైన నిన్నమే పఠనం కూడా రక్షించబడింది కొన్ని కొన్ని కొన్ని వినకపోతే దేవుడు నాశనం చేసినాడు కొన్ని పట్టణ ఫస్ట్ దేవుడు ఫస్ట్ ఫస్ట్ సృష్టించి విని అంటే వ్యతిరేకంగా జీవించే నోవ కాలంలో మొత్తం డిస్టైజ్ చేసినాడు ఇప్పుడు ఇది సెకండ్ ఛాన్స్ మనకు ఇది రెండవ ఛాన్స్ అనమాట దేవుడు ఆ విధమైన మాటలు ఎంత కోపంగా మాట్లాడుతున్నాడు చూడండి దేవుడు అంటే జెఫినెట్ ద్వారా మనతో మాట్లాడుతున్నాడు కోపంగా మాట్లాడుతున్నాడు ఆ కోపానికి మనము కోపానికి మనకు అంటే డెస్టైడ్ నుంచి పనిష్మెంట్ నుంచి తప్పించుకోబడాలనేసి దేవుడు నీకు నాకు సెలవిస్తున్నా అనమాట కాబట్టి మనకు ఖచ్చితంగా దేవుని వాక్యం తెలిసే తెల్లకి మనం ఫ్రీ టైంలో కానీ ఎక్కడైనా కానీ మనం పంచుతాం మనం బ్రదర్స్ మంచి అంటే అక్కడ బయటికి వెళ్ళి సువార్త ప్రకటిస్తారు చాలా మందికి ఎన్నో ఎన్నో అంటే ఎన్నో ఆటంకాలు వచ్చినాయి అయినా కానీ మనం బ్రదర్స్ వెళ్ళి ప్రకటిస్తూనే ఉంటాను ఎందుకంటే నేను చిన్న చిన్న పుస్తకాలు ఎందుకు చెప్పాలనుకుంటున్నాంటే స్మాల్ థింగ్స్ డూ బిగ్ థింగ్స్ అంటే మీకు అర్థమయ్యేటట్టు చిన్న చిన్నయే పెద్ద పెద్ద పనులు చేశాయనమాట చిన్న చిన్నయే మనం ఏదో పెద్ద చేయాలనుకున్నా చిన్న ప్రార్థన చాలు పెద్ద మార్పు చిన్న ప్రార్థన పెద్ద మార్పు బైబుల్లో చిన్న కుష్ఠరోగ కురోగ వ్యక్తిని ఏం చేసింది చిన్న పిల్ల మాటల వల్ల అతను రక్షించబడినాడు రామాన్ కాబట్టి చిన్న చిన్న చిన్న చిన్న ప్రార్థన టూ స్మాల్ థింగ్స్ విల్ గెట్ ఏ బిగ్గర్ యాక్ట్ అంటే పెద్ద చిన్న చిన్న తనులను పెద్ద పెద్ద పొందుకోగలుగుతాం మనం చిన్న చిన్న పన్ను మనకు ప్రార్థన ముఖ్యం బైబిల్ వాక్యం ప్రార్థన ఏ విధంగా చేసాం మాకు నేర్పించినారు బైబిల్ నుంచి నేర్చుకున్నాము కాబట్టి ఈ యొక్క వాక్యము విన్నాము నేర్చుకున్నాము దేవుడు ఎక్కడి నుంచైనా తీసుకురావచ్చు నేను ఈ కుటుంబం చిన్న కుటుంబం నుంచి అయినా రాజుల కుటుంబాల నుంచి అయినా తీసుకురావచ్చు నిన్ను వాడుకోగలుగుతాడు ఎందుకంటే యువన్సు వార్తలో క్లియర్గా రాయబడింది నేను నిన్ను చూజ్ చేసుకున్నాను రాయబడింది యువన్స్ వార్త పదిహేనవ అధ్యయాము పద్నాలుగవ వచ్చనంలో దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు నువ్వు ఏర్పరచుకున్నావు దేవుణ్ణి కాబట్టి ఇట్లాంటి వాక్యాలు అప్పుడప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాలి అవును దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు కాబట్టి దేవుడికి నేను ఏ విధంగా సాయపడాలి ఏ విధంగా చాలంటే నీ కొరకు నా కొరకు చనిపోయి నీ పాపం కొరకు నా పాపం కొరకు చనిపోయి దేవుడు శిక్ష శిక్ష పొందిడు అంటే చూడండి మీకు ఇంకా క్లియర్గా వాక్యం కంటే శామ్స్ 51 వన్ చదవండి మీకు అర్థమవుతుంది ఎందుకంటే అందులో ఒక క్లియర్ క్లియర్గా మంచి రాయబడింది నువ్వు తల్లి గర్భం పాపం నుండి పుట్టి పుట్టినవు అని దేవు రాయబడింది దేవుడు అక్కడ మర్సి గ్రేస్ కృప చూపించి నిన్ను బయటికి తీసుకొచ్చిన అంటే తల్లి గర్భం నుంచి పాపంతో పుట్టిన నేను శామ్స్ ఫిఫ్టీ చాప్టర్ లో వన్ టు ఫిఫ్టీ యూనివర్సస్ లో క్లియర్గా రాయబడింది అనమాట తల్లి గర్భం నుంచి పాపంతో పుట్టినాం అటువంటి వారిని మనం దేవుడు ఎంచుకొని దేవుని యొక్క వాక్యము ఇతరులకు పంచ పంచలను మనం ఎంచుకున్నాడు వాడు మనం జాగ్రత్తగా ఉండాలి మన నోటి మాట మన వాకు జాగ్రత్తగా ఉండాలి మన నోటి మాట ఏ విధంగా పనిచేస్తుందో అవి మనం జాగ్రత్త పెట్టుకొని జాగ్రత్తగా దేవుని యొక్క వస్తువార్తను పంచబడాలని యొక్క సర్వేస్తాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధు కూడా ప్రేమ తండ్రి నీ పాదం వందనాలు సుఖ స్తోత్రం తండ్రి దేవ ఎస్ఆ నీకు ఎంతో వందనాలు చిన్న ప్రవక్త కోసం మాట్లాడినందుకు నీకు ఎంతో వందనలు సుద్ధ స్తోత్రం ప్రభా థ్యాంక్ యూ థ్యాంక్ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ డే అదేవిధంగా నాయన ఎస్ఏ మరి ప్రభా జ గ్రంథం కోసం మాట్లాడిన తండ్రి ప్రభా మూడు భాగాలుగా విభజించబడింది దేవా నీ రోజు నీ దినము అన్నావు మరి అదేవిధంగా నాయనస ప్రభా రిపెంటెన్స్ అన్నావు నా దగ్గరికి వచ్చిన వారికి ఏం చేశాను అన్నావు ఎన్ఎస్ఏ ప్రభా అదేవిధంగా ప్రభా మమ్మల్ని కాపాడండి ప్రభా నీ ఉగ్రతకు మేము మేము పార్టిసిపేట్ కాకుండా సాయం తెచ్చేయమని కోరుకున్నాం ఆ ఉగ్రత నుంచి మేము తప్పించబడాలి తండ్రి ప్రభా మాకు రెండు గుణగుణాలు దయచేయండి దీనత్వము అంబుల రిప్యూటెన్స్ ని మాకు నీతి న్యాయవంతులుగా ఉండేటట్టు మాకు సాయం దయచేయండి కోరుకుంటున్నాం తండ్రి ప్రభా ఎస్ఏ మన జఫనియా జఫనియా ప్రవక్త అంటే నేను ఎస్ఏ మీరు దాచుకున్నారు గాడ్ హిడ్ గాడ్ హైట్స్ మీరు మమ్మల్ని దాచినందుకు నీకు వందనాలు నేనేస్తే ప్రభావ కరోనా టైంలో కూడా మమ్మల్ని దాచినందుకు నీకు వందనాలు తండ్రి ప్రభా ఎంతో మందికి నేను ఎంతో మంది ఖర్చు ఎంత ఖర్చు అయినా మమ్మల్ని సింపుల్ గా మమ్మల్ని దాని ఆ వ్యాధి నుంచి మమ్మల్ని దూరపరిచినందుకు నీకు వందను ప్రభా అదేవిధంగా నేనేస్తే ప్రభా వాక్యం విన్న వారందరినీ దీవించి ఆస్వాదించిన కుటుంబంలో శాంతి సమాధం దయచేయమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా అదేవిధంగా ఈ ప్రతి ఒక్క వాక్యంను ప్రభా ప్రభావ నిన్ను మర్చి మర్చిపోదు ప్రభా మేము అప్పుడప్పుడు సృష్టిని సృష్టి ఆనందిస్తుంటాం తను అవును ప్రభా సృష్టి ఆనందించమన్నాను కాకపోతే దాన్ని పూజించకూడదు అది మీరు చేసినారు తల్లి ప్రభ మమ్మల్ని క్షమించండి నేను వేసే ప్రభా దేనికో భయపడుతూ నేను వేసే ప్రభా దేనికో వారు వారు చెప్పిన మాటలు వీళ్ళు చెప్పిన భయపడుతూ జీవించిన కానీ ప్రభావ మాకు క్లియర్ గా తెలుస్తున్న తల్లి ప్రభా నీ వాక్యాలతో మాతో మాట్లాడినందుకు నీకు వందనలు థ్యాంక్ యూ లో థ్యాంక్ యూ థ్యాంక్ రోజు మాకు నీకు వందను తన ప్రభా కేవలం ఈ రోజు మేము బతుకున్న నీ కృప నీ ప్రేమ తండ్రి ప్రభం నీ ఊపిరి తండ్రి నేనేసా అదేవిధంగా ప్రభా కే ప్రతి ఒక్క బ్రదర్ సిస్టర్ ని దీవించి ఆస్వాదించండి వాళ్ళ కుటుంబాల అవసరం తీర్చామని కోరుకుంటున్నాం తండ్రి ప్రభ ఈ వాక్యం చేత అందరూ విని మాట్లాడాల తను తండ్రి నేనేసా ప్రభా చిన్న నేను తృప్తిపడి పెద్ద పెద్ద విధంగా తయారు చేసుకోవాలో ఏ విధంగా యాక్సిమెంట్స్ పెద్ద విధంగా యాక్సిమెంట్ చేసుకోవాలో నేర్పించినందుకు నీకు వందనాలు తండ్రి ప్రభా చిన్న ప్రార్థన మొత్తం మార్చి వేస్తుంది తండ్రి ప్రభా మా ఓపిక నేనేసే ప్రభా ఓపిక ఓపిక కూడా ఉండాలి తండ్రి ప్రభా బీ పేషెన్స్ అన్నారు తండ్రి నేనేసే ప్రభా వేచి ఉండమని చెప్పినారు తండ్రి నేను వేసే ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మేము ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా మరి దినదిన ఆన్లైన్ ప్రేయర్ లో కూడా ప్రభా ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ అవుతుంది ప్రభా ఇంకా కొనసాగుతుంది కృప నేను సార్ నీ నిర్ణయము తండ్రి ప్రభా ఎస్ ఖచ్చితంగా ప్రభా నీ నిర్ణయం పట్ట నేను సే మేము ఖచ్చితంగా డిసిజన్ తీసుకొని ముందుకు వెళ్తాం తండ్రి నేను ఎసే మాకు సాయం తెచ్చామని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా ప్రతి ఈ ఆరాధన కొనసాగాలని ఏసుక్రీస్తు నామంలో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి ఆమె బ్రదర్ బ్రదర్ ప్రైజ్లో సిస్టర్ బ్రదర్ మీరు ఆశీర్ది అండి స్వరాజ్ బ్రదర్ మీ నార్వాదం సిస్టర్ నేనా మన జాన సిస్టర్ స్వరాజ్ బ్రదర్ స్వరాజ్ ఓకే ఓకే దయచేసి అందరి కళ్ళు మోసుకోండి మన ప్రభు ఇసు కృప సమాధానం ఇక్కడ కూడా ప్రతి ఒక్క బిడ్డకు ఇప్పుడు వెళ్ళినప్పుడు సదాకాలం తోడైన ఆమెన్ సిస్టర్ ప్రైజ్ రాడ్ అందరికీ బ్రదర్ అందరికీ ప్రైజ్ రాడు బెజార్డ్ బెజెస్ అందరూ ప్రైజ్ రాడు ప్రైజ్ అందరికీ ప్రైజ్ లాడు